పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వన్నతుడా సర్వాధికారి సర్వకృపా అది దేవా వందనాలు స్తోత్రాలు ప్రభావ ప్రేమించి నాయన మమ్మల్ని సురక్షితంగా ఇంతవరకు కాపాడుచు వస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా నాయినా ఇక మీద జీవించేది మేము మాదిరికరకంగాను తండ్రి మీకు ఇష్టానుసారం గాను మీ చిత్తానుసారం గాను మేము జీవించే వరంగా ఉండాలా ఈ శరీరాశ నేత్రాశ ఈ యొక్క ఐహిక విచారము తండ్రి ఈ లోకాశలు మేము విడిచిపెట్టి ఈ దురాశలను సిలువేసే నిజమైన జీవితము నాయనా వేషధారణ జీవితము యథార్థమైన జీవితం మేము జీవించే వారంగా ఉండటకు మమ్మల్ని బలపరచండి మాతో మాట్లాడండి తండ్రి ప్రభా నాయన ఏసయ్య కుడి ఎడుమలకు మేము తొట్టెల్లకుండా మాకు శక్తిని దయచేవి ప్రభా సహాయం చేయండి బలపరచండి ప్రభా సమాధానం మేము ఎక్కడికి వెళ్ళిన మాకు అనుగ్రహించండి ప్రభా తండ్రి నాయన అపవాది వాడి క్రియలు లయం చేయండి ప్రభా గొప్ప కార్యాలను చేయండి మీరు మహిమ పరచుకోండి ప్రభా గొప్ప కార్యాలను చేసి తండ్రి ప్రభా వితబడే వాక్యము ద్వారాను ప్రార్థనల ద్వారాను పాటల ద్వారాను మీరు మహిమ పొందుకొని తండ్రి మేము ఆత్మీయంగా ఇంకా ఎదుగుటక్కును తండ్రి ప్రభా మాకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె సాగిపోను ఆగిపోను నేను సాగిపోను ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను హల్లు విశ్వాసములో నేను RADANALO NENU HALLELUYA HALLELUYA HALLELUYA HALLELUYA HALLELUYA HALLELUYA HALLELUYA HALLELUYA SAGIPO DUNU AGIPO NUNENU ఎందిన ఎడారిలోయలలో నేను నడచినను వంద బారు నేను తిరిగినను ఎందిన ఎడారిలోయలలో నేను నడచినను బారుల బీడులలో నేను తిరిగినను నా సహాయకుడు నా కాపరి పరియసే నా సహాయకుడు నా కాపరి పరియసే అల్లే అల్లే అల్లే అల్లే అల్లే పగలండ దెబ్బకై నను రాత్రి వేళ భయముకైనా భగవని బాణమునకైనా నేను భయపడను పగలెంద దైవ కై నను రాత్రి వేళ భయము కైనా భగవాని బాణము నైనా నేను భయపడను నాదు ఆశ్రయము నా ప్రాణముయేసే నాదు ఆశ్రయము प्राण अलुया हलुया हलुया अलू या हलुया पदवे मंदी भय पड़ना पदला मुगन दू ప్రభు ప్రభుయేసు సన్నిధానమే నాకు ఆధారము పదివేల మంది భయపడిన పదిలముగా నేను ప్రభు ప్రభుయేసు సన్నిధానమే నాకు ఆధారము నాదు శైలము కోట యూ యే నా దుశ నా కోట యూసే అల్లే అల్లే అల్లే అల్లే కి పోను తాకి పోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను అల్లే విశ్వాసములో నేను సాగిపోదును ఆగిపోను నేను సరే ప్రార్థన చేద్దాం పరశుద్ది రుదేవ మా ప్రియ పరలోకపతండ్రి నీ ఘనమైన మహిమగల నామానికి స్థుతులు స్తోతలు అర్పించుకున్నమైన గొప్పదేవ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి సకల యుగములలో రాజన దేవ పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర సర్వలోకాన్ని సూచించిన సర్వ సృష్టికర్త మహోన్నతులకు తంది నీకే వందనేసయ్య నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాము ఆయన సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఈశ్వర్యం నీకే అర్పించుకుంటున్నాం గొప్ప దేవ పరిశుద్ధురా నా దేవ నా ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలు భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జ లెక్కలు నిలబెట్టుకున్నారాయన మమ్మల్ని కాచి కాపాడినారు ఇక నూతనమైన దినాన్ని నీకు వందనాలు ప్రభావ ఇక దినం ఎంతో మంది మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు ప్రభావ మమ్మల్ని కాచి కాపాడినారు ప్రభావ నీకు వందాలిసయ్య ఇక దినం ప్రభావ మీకు నూతనమైన కృపలు మాకు అనుగ్రించిన అయినా మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించిన ప్రభావ ఈ ఉదయ కాల సమయంలో ప్రభావ మీకు దేవా మీరు మాతో మాట్లాడని ప్రభావ మా జీవితాలు సరిచేయని ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలా ప్రభావ మీ కొరకునైనా సాక్షిగా ఈ లోకంలో ఓ ప్రభావం మేము ఏ రీతిగా ప్రభావ మేము సేవలో మేము తండ్రి మీరే మాకు మార్గం చూపించండి దేని విషయంలో మేము భయపడుకున్న ప్రభావ ప్రతి దశలో ప్రభావ విశ్వాసంతో ప్రభావ మేము ముందుకు పోయి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయడం ప్రభావ తండ్రి మీరు మాతో పాటు ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో పాటు ఉన్నాను సదాకాలం మీతో ఉన్నానని మీరు శిష్యులతో మాట్లాడిన దేవుడు ఈ రోజు మీరు మాతో ఉన్నారు ప్రభావ మీ ఆత్మధార ప్రమార్థులు మీరు నివసిస్తున్నారు కాబట్టి మేము ధైర్యంగా ప్రభావ విశ్వాసంతో మేము ముందుకు పోయి బిడ్డలకు మమ్మల్ని తయారు చేయండి నా దేవనా ప్రభా యుగ సమాప్తి చివరి అంచుకొచ్చినాం ప్రభావ ఎంతో భయంకరమైన కాలంలో మేము జీవిస్తున్నాం ప్రభా అయినా కాని మీకు నీతి మీకు కృపను ప్రభా తాన్ని మాకు మీరు అనుగరిస్తూనే ఉన్నారు ప్రభా మీ వెలుగు మాపైన ప్రకాశిస్తూనే ఉన్నారు ప్రభా మీరు మాకు సాయకులుగా మా హాస్య దుర్గంగా మీరున్నారేసానికి వందలు ప్రభావ దాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన నీకే స్థుతులు స్రోతాలు అర్పించుకున్నాం నైనా మీ వాక్యమే ధ్యానించబోతుందిగా ప్రభావ మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించి మన ప్రాధిష్టమైన వాక్యం లేని సత్యం మీరు గ్రహించిలాగన మన ఆత్మీయతలు ఇప్పండి గొప్ప జన సంవహణి ప్రభ మీ సిద్ధపర్చని శ్రమల కాలంలో కొట్టుకొని పోతుంది ఈ లోకమే పతనమే స్థితుల ఉంటున్నాం అంతా గయ గలిపి అయోమయ పరిస్థితులు ఉంది ప్రవ్వ ఆయన ఈ లోకమే ప్రవ్వ నైనా అంతా వేధావిధిగా జీవిస్తుంది ఇది నోవా కాలంలో ఏ రీతిగా ఉంటుందో మనుషుకు మన అదే రీతిగా ఉంటున్నారు కాబట్టి ప్రవ్వ అది మా కాలంలో జరుగుతున్నాయి ప్రవ్వ మనుషులంతా వేధావిధిగా జీవిస్తున్నారు ప్రభావ ఓ ప్రభా ఇది అంతకంతకు చెడిపోతుంది ప్రభా ఇంకా ఎప్పుడు యుగాంతం అని మనుషులు ప్రభా నయన ఇచ్చలు విడిగా జీవిస్తున్నారు ప్రభా నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు యాజకులు ప్రభా సేవకులు ప్రభా ఎంతో భయంకరంగా జీవిస్తున్నారు నాయన ప్రభా అలాంటి కాలంలో మీరు మమ్మల్ని నిలబెట్టుకున్నారు ప్రభా నీకు అన్నాలేసయ్య గొప్పదేవ ఎందు నిమిత్తమై ప్రభావ మీరు మమ్మల్ని నిలబెట్టుకున్నారు ప్రభా ఆ ఆకా అపాయ మా తెగులు మా మీదకి రాకుండా మీరు కాపాడనే ప్రవా మీ ప్రణాళిక మా ద్వారా అందరి ద్వారా నెరవేర్చుకునే ప్రవ్వాక్యం మీద ధ్యానిస్తున్నాం నాయన మీరే మాకు సహాయకులు నడిపించండి వాక్యం అర్థం చేసుకునే ప్రవ్వా జాగ్రత్తగా మేము ప్రకటించేలాగా మీరు సహాయపడండి మీ ఆత్మకు మమ్మల్ని సమర్పించుకుని సజీవంగా మా తలంపులు మా ఆలోచన సమస్యను కొట్టివేసి మీ తలంపులు మేము తండ్రి మీరే మా హార్ధునులు మాట్లాడి మహింపొందమని యేసుక్రీస్తు పరిశుద్ధం నా మమ్మను తండ్రి ఆ ప్రభు నందు మన తీవ్రతను మన ఆసక్తిని మనం రెట్టింపు చేసుకోవాలా మనం దేని విషయంలో మనం చింతించొద్దు దేని విషయంలో మనం భయపడొద్దు ఎందుకంటే మన ప్రభు ముందుగానే చెప్పిండు లోకంలో మీకు శ్రమ ఉంటుందని కాబట్టి అది అలాంటి శ్రమల కాలంలో మనం ఉంటున్నాం ముఖ్యంగా ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కదా ఇక సమాప్తి చివరి కంచుకు మనం వచ్చేసినాం కాబట్టి ఎక్కడ చూసినా అంతా వేదావిధి మతపరమైన జీవితం అంతా ఆచారబద్ధంగా జీవించటం ఆ రీతిగా మనం చూస్తున్నాం కదా ఒకప్పుడు మన జీవితాలు ఆ రీతిగా కాబట్టి ఆయన కృపను బట్టి ఆయన కనికరంను బట్టి మనం వాటి నుంచి మనం బయటకు మన ప్రభు కాబట్టి ఆయనకి ఎంతో కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం మనం ప్రతి క్షణం హలలుయా కాబట్టి ఇక ఈరోజు మనం ధ్యానించే వాక్యంలో ఏసు ప్రభు ఒక రాకడు సంబంధించిన విషయాలు ఆయన రాకడ దినాల్లో మనుషులు ఎట్లా జీవిస్తారు కాబట్టి మనం మన మన రోల్ ఏంది యేసు ప్రభు సేవా జీవితంలో ఉన్నప్పుడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు శిష్యులతో పంచుకున్నాడు ఒక దినం వస్తుంది మీరు నా కొరకు బూధిగంతలకు సాక్షి మీరు ఎరుశులం నుంచి వెళ్ళొద్దు మీరు ఎక్కడే ఉండండి నేను మీకు వాగ్దానం చేసిన ఆదరణకర్తను పంపిస్తాను కాబట్టి అది పొందేంత వరకు మీరు యరుశులంలో జీవించాలని చెప్పి ఏసు ప్రావు చెప్పి ఆయన శిష్యులుతో చెప్పినప్పుడు ఆయన ఆహ్వాహమైనప్పుడు అప్పుడు శిష్యులు ఆ పెంత దినం పండగ దినం ఏం జరిగిందో అనే విషయం మనకు అందరికీ తెలుసు కాబట్టి ఆ ఇస్రాల్ ప్రజలంతా కింద పెంత కోసం ఆ చేస్తా ఉన్నప్పుడు శిష్యులు నూట మంది శిష్యులు పోయి ఆ మేడగక్కి ప్రార్థన చేయటం చూస్తాం వాళ్ళు కనిపెట్టుకున్నారు ప్రవ్వ మీరు మాకు వాగ్దానం చేసిన కదా ప్రవ్వా పరిశుధాత్మకు ఇస్తానని అని వాళ్ళు ఎంతో ఉచ్చరింప సాక్యం కానీ మూలుగులతో ఎంతగానో ఆసక్తితో ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మీద దిగటం వాళ్ళ భాషలతో మాట్లాడటం పరిశుధాత్మ అభిషేకం పొందుకొని అగ్ని జ్వాల వల్లే వాళ్ళు విగామి ఆ ప్రాంతం అంతా ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి యేసు ఏవేల ప్రవక్త ద్వారా గ్యాప్నిచ్చిన మొదట మొట్ట ప్రవశం పేతుల ద్వారా అది బయలుపరచబడటం మనం అక్కడ చూస్తాం ఎందుకంటే అంతే దినంలో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను దాసుల మీద దాసురాళ్ళ మీద కుమ్మరిస్తాను మీ వృద్ధులు కలలు కంటారు మీ యవనస్తులు దర్శనాలు కలుగుతాడు కాబట్టి అంతే దినముల గురించి రెండు వేల సంవత్సరాల ప్రవచనం మొట్టమొదటిసారి పేతుల ద్వారా అది జ్ఞాపకం చేయబడింది కాబట్టి అక్కడి నుంచి వాళ్ళ సేవ ఎట్లా ట్రాన్స్ఫామ్ అయిందో మనం చూస్తున్నాం అంతకుముందు జీవితం ఎట్లా ఏ ప్రభుత్వ ప్రభుత్వం పాటు జీవించే వాళ్ళు ఆయనతో పాటు తిన్నారు ఆయనతో పాటు పనుకున్నారు ఆయనతో పాటు ఎక్కడ పోతే అక్కడ ఆయన వెంబడించినారు అద్భుతాలు తీసినారు కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆయనకు ఆత్మను ఆయన చెప్పిన వాగ్దానం కొరకు ఆశతో కనిపెట్టుకొని వాళ్ళు చేసేందుకు అక్కడి నుంచి వాళ్ళ సేవ మారిపోయింది చూడండి కాబట్టి ఆ టైంలో మతంలో ఉన్న వాళ్ళంతా అక్కడున్న ఇస్రాయల్ ప్రజలంతా గుమ్మిగూడి ఇలా ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు కాలం అరే ఇది వెంతగా ఉంది అని చెప్పి ఆశ్చర్యపోయినారు ఎంతో మంది జన జన సమూహం అక్కడ కూడుకుంది అక్కడ చూసిన్నప్పుడు కాబట్టి పేతురు ఆ మధ్యలో నిలబడి ప్రవతిస్తున్నప్పుడు వాకింగ్ చెప్తుంటే పబ్లిక్ అంతా జమైపోయి అయ్యో అని ఎంతగానో వాళ్ళు ఇది ఏంది ఇది ఎక్కడ లేని ఎక్కడ లేని రీతిగా అక్కడ ఈ రీతికి ఎందుకు ఎందుకు జరుగుతుందని చెప్పి వీళ్ళు విద్యలేని పామర్లు వీళ్ళకి అసలు లేదు సంధ్య లేదు లేదు అని వాళ్ళు ఎంతగానో హేళన చేసిండ్రు వీళ్ళు మత్తులు అయినరు పొద్దున్న ఇప్పుడు స్టార్ట్ చేసిర్రు అని చెప్పి ఎంతగా హేళం చేసిరు కానీ యేసు ప్రభులో ఆత్మ వాళ్ళని ఆ రీతిగా నడిపించినట్టు మనం చూస్తాం అక్కడ అక్కడి నుంచి వాళ్ళు పేతురు అక్కడ మాట్లాడుతున్నప్పుడు మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరైపోండి మీరు రక్షణ పొందండి వాళ్ళ నుంచి మీరు వేరైపోయింది సపరేట్ అయిపోయింది ఇంతకాలం ఈ వీళ్ళతో పాటు మీరు జీవించినారు ఇప్పుడు మీ జీవితాలు మీరు మార్చుకోండి అని ఎప్పుడైతే పేరుతురు అక్కడ వాళ్ళ మధ్యలో నుంచోని ప్రసంగించిండో మూడు మంది రక్షణ పొందినారు అక్కడ వాళ్ళ హృదయాలు నొచ్చుకున్నాయి వాళ్ళ హృదయాలు మార్పు చేయబడ్డాయి అంతకాలం ఆ మూర్ఖుల మధ్యలో ఉన్న వాళ్ళు సపరేట్ అయిపోయినట్టు మనం చూస్తాం అక్కడ కేవలం దేవుని వాక్యం వలన కేవలం దేవుని వాక్యం వలన కాబట్టి వాళ్ళు ఆ రీతిగా చెప్పినప్పుడు మూడు వేల మంది ఒక్క దినంలో రక్షణ పొందినట్టు మనం చూస్తాం అక్కడ కదా కాబట్టి వాళ్ళు హృదయాలు నోచుకున్నారు అయ్యలా రక్షణ పొందడానికి మేము ఏం చేయాలన్నప్పుడు పాపక్షమాప నిమిత్తం ప్రతివారు యేసు క్రీస్తల భాగస్వం పొందండి అని ఆయన హెచ్చరించినప్పుడు మూడు మంది రక్షణ పొందినట్టు మనం అక్కడ చూస్తాం కాబట్టి శిష్యులు కాలంలో కూడా యేసు ప్రభు ఆ చెప్పిన వాగ్దానాన్ని పట్టుకొని వాళ్ళు వాళ్ళు ఎంతో ఆసక్తితో కనిపెట్టుకున్నప్పుడు ఆ క అభిషేకం దిగటం వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ సేవా జీవితం ఎంతగా విజృంభించి వాళ్ళ సువార్త ప్రకటించో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ కమర్థ్యులను మనం ఆయన రాక సంబంధించిన ప్రవచనాలు కూడా వాళ్ళు ప్రవచించరు వాళ్ళు అక్కడ ఆ కాలంలో వాళ్ళు అనేకలు ప్రకటించు వాళ్ళు కాబట్టి ఆ రీతిగా ఉన్నప్పుడు వాళ్ళ సేవలో ఎన్నో ఆటంకాలు వచ్చినాయి ఎన్నో ఎంతోమంది వాళ్ళని హింసించినారు కానీ ఒక్కసారి వాళ్ళు వాళ్ళ తీర్మానించుకొని ముందుకు పోతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చిన సరసాలు వేసినా జైలు వేసినా ఊరు చివరి వీడిచి వేసినా కానీ వాళ్ళ మటుకు యేసు ఒక నామం గురించి వాళ్ళు చెప్పటం మానలే భయపడలే సాగు కూడా ఎదురుపోయినారు వాళ్ళు అంత ధైర్యంగా ఎక్కడి నుంచి వచ్చినంత ధైర్యం అంత విశ్వాసము అంత ముందు లేని విశ్వాసము ఆ క్షణము ఎందుకు వచ్చిందో వాళ్ళకి అన్నప్పుడు ఆ తీవ్రత అనేది మనలో కూడా పుట్టాలా మన తీవ్రతను రోజు రోజుకి మనం పెంచుకోవాలని ప్రభు ఈరోజు మనం హెచ్చరిస్తున్నారు చూడండి కాబట్టి ఆ రీతిగా వాళ్ళు పోతున్నప్పుడు వాళ్ళు ఎన్నో విషయాలు ప్రభువు వాళ్ళ ద్వారా ఎన్నో అద్భుతాలు చేయించారు ఎన్నో సూచకలు జరిగించు వాళ్ళు తిరుగులేసినారు ఎంతో మంది బాగైపోయినట్టు మనం చూస్తూ కాబట్టి అలాంటి టైంలో ఉన్నప్పుడు మనుషులు ఎంతోమంది ఎక్కడెక్కడ జీవించే వాళ్ళు ఎక్కడెక్కడ తిరగే వాళ్ళు ప్రభుని దగ్గరికి వస్తే బాగైపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఆ క్షణం వరకు ఆ లోకంలో వైద్యుల మీద ఆధారపడేట వాళ్ళు ఎప్పుడైతే ఏసు ప్రభు దేవుడు అని ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో వాళ్ళ మనసులో ఆ పడిందో అక్కడి నుంచి గొప్ప గొప్ప జనసంహం అంతా ఆయన దగ్గరకు వచ్చినట్టు మనం చూస్తాం వేసుకో ఉన్నప్పుడు కానీ శిష్యులు కూడా ఎంతో మందిని ప్రభు చేర్చడం ఎంతో సువార్త ప్రకటించడం వాళ్ళ అనుభవాలు వాళ్ళు ప్రభు నుంచి నేర్చుకునే విధానం అన్ని వాళ్ళు ప్రకటించుకుంటూ పోతున్నప్పుడు ఎంతో మంది రక్షణ పొందినట్టు మనం అక్కడ చూస్తాం వాళ్ళకు దర్శనాలు కలవటం విశేషమైన సేవ చేసే వాళ్ళ సృష్టిలో ఆ ఆ కాలంలో వాళ్ళ కాలంలో చేసినారు కాబట్టి ఈ చివరి కాలుంటున్న మనకు దేవుడు అలాంటి ఆధిక్యతే మనకు అందరికి ఇచ్చిన మన ప్రభు కాబట్టి ఆయన రాకడ దినాలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ లోకం మీదకి తీర్పు రాబోతుంది ఈ లోకం మీదకి ఉగ్రత రాబోతుంది కాబట్టి మీరు ఆ ఉగ్రత మీరు తప్పించుకోవాలా అనేకులు ఆయన తట్టు నడిపించుకోవాలా అని మనం చూసినప్పుడు ఇక్కడ చూస్తాం మన ఇక్కడ మాలకి గ్రంథ నాలుగు అదేలో ఏల అనగా నియమింపబడిన దినము వచ్చిచున్నది కొలిమి కాలునట్టు అది గర్విష్ఠులను అందరినూ దుర్మార్గులందరినూ కొయ్యి కాలువలే ఉందరు వారిలో ఒకరికి వేరేనో చిగురను లేకుండా రాబో దినము అందరిని కాల్చివేనని సైన్యములకు అధిపతిగా యూహోవ సెలవిచ్చినాడు అంటే ఏసు ఆయన రాకడకు సంబంధించింది యహోవ దినం అన్నప్పుడు ఆయన రాకడకు సంబంధించింది మన ప్రభుకి సంబంధించిన దినం కాబట్టి దుర్మార్గులు గర్విష్ఠులంట కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా శిక్ష వస్తుంది అది వాళ్ళని కాల్చివేస్తుంది వాళ్ళ మీదకి తీర్పు రాబోతుంది అని ఆయన ఒక ఏలి ఇక్కడ చూస్తాం మనం మలాకి ద్వారా రాబోయే కాలంలో అంటే అంత్య దిన గురించి ఆయన ప్రవచించినట్టు మనం చూస్తాం ఇక్కడ మలాకి నటుల పుస్తకాల చివరి ప్రవక్త ఆయన ఇంకా అతనితో ఎండ్ అయిపోద్ది పుస్తకం కానీ ఆ టైంలో కూడా భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఒక తరం వారు ఎట్లా చేయాలనేది ముందుగానే ప్రభు ఒక వింటులాగి ఇచ్చిండు ఒక సూచనలాగా ఇచ్చిండు చూడండి అనేక తరాల నుంచి కూడా మన ప్రభు ఒక ప్రవక్త నుంచి ఒక ప్రవక్తకి ఆయన మాట్లాడుతూ ఉంటాడు కానీ ఆ విధానం అనేది ఎక్కడకో స్టాప్ కాలేదు ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి అది పోతూనే ఉంది ఈ చివరి టైంకి వచ్చినప్పుడు కూడా అది పోత పోత ప్రభు మనకి మనకు అది అది మనకు ప్రభు ఇచ్చిండు అక్కడ అది మన క్రొత్త మనం చూస్తాం అక్కడి నుంచి కాబట్టి ఇది అనేక తరాల నుంచి అది జరుగుతూనే ఉంది కాబట్టి ఇది చివరికి వచ్చేసిన మనం మధ్యలో ఎన్నో వచ్చిన తరాలు వచ్చి ఎంతో మంది ప్రవక్తులు వచ్చినారు వాళ్ళు చెప్పినారు వాళ్ళ కాలాలు ముగించుకున్నారు వాళ్ళకి దేవుడు ఇచ్చిన మనము ఎట్లా కాబట్టి ఈ చివరి టైంలో ఉన్నప్పుడు అందరు కాపాడబడాలా ఒక ఆత్మను నశించిపోవద్దు అనేది ఆయన ఆయన చిత్రం ఆయన ప్రణాళిక అది కానీ అది ఎవరి ద్వారా నెరవేరాలా అని అన్నప్పుడు కేవలం ఆయన బిడ్డల ద్వారానే కాబట్టి అంత గర్వంతో చూడండి ఎంత భయంకరంగా జీవిస్తున్న లోకం అహంతో జీవిస్తుంది లోకం కాబట్టి వాళ్ళు కూడా దేవుని బిడలే ఒక రీతిగా చెప్పాలంటే ఆయన దేవులు బిడలే కానీ వాళ్ళు కూడా రచన అవసరం కదా కానీ అలాంటి వాళ్ళు కూడా దేవుడు మార్చింది కఠినమైన వాళ్ళు కూడా దేవుడు మార్చింది ఆయనకి అసాధ్యమని ఏది లేదు మనం పోయి వాక్యం చెప్తే వాళ్ళకి మీ మీదకి శిక్ష రాబోతుంది అని చెప్తేవారు ఆయన వింటరా వినరు వాళ్ళు కానీ ప్రేమతో మనం చెప్తాం పాత నిబంధన కాలంలో ప్రవక్తలో దేవ ఆయన ఎంతగానో కోపాత్మడు వాళ్ళు చెప్తే ఖచ్చితంగా జరిగేది కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు మన ప్రభు చెప్పింది మనకి ప్రేమతో నువ్వు చెప్పాలా కాబట్టి అది ఆ స్వీట్ దేవుడు మనకి ఇచ్చిండు కాబట్టి ప్రేమతోనే మనకు మనుషులకు మనం హెచ్చరిస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక్కరు కూడా నశించిపోద్దు అని ఆయన ఆయన ఆయన ఆయన చిత్తం అది కాబట్టి అది వస్తుంది ఆ దినము ఆయన రాకడా బహు దగ్గరగా ఉంది బహు సమీపంగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలనే విషయం ఇక్కడ చెప్తాడు చూడం అయితే నామం అందు భయపడేవారు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును చూడండి ఎవరైతే ఆయన భయభక్తులు ఉంటారో ఆయన కొరకు కనిపెట్టుకొని జీవిస్తారో వాళ్ళకి నీతి సూర్యుడు అంటే ఏసు ప్రభుకి సాదూషం మన ప్రభు మనకు మనకు నీతి సూర్యుడులాగా ఉదయిస్తూ ఉంటాడు ఈ రోజు కూడా ఆయన బిడ్డలకు ఆయన ఉదయిస్తూనే ఆయన వెలుగు ప్రకాశిస్తూనే ఉంది మంచి మీద ఆయన వెలుగు ఉంది పాపాత్ముల మీద కూడా ఆయన ఆయన వెలుగు ఉంది ఆయన అందరికీ వర్షాన్ని దయచేస్తున్నారు గచ్చ పొగల మీద పడుతుంది వర్షము మంచి నెల మీద కూడా పడుతుంది అంటే ఆయన కృప ఇస్తున్నాడు మనకి కాబట్టి ఆ కృప ఇచ్చిన టైంలో ఆ కృపకులోకి అందరిని మనం నడిపించాలా కాబట్టి మనం నడిపించాలంటే ఇది మనం పోయి వాళ్ళకి సువార్త చెప్పాల కానీ ఆ కాలంలో ఉన్న కఠినలు ఈ కాలంలో కూడా ఉన్నారు ఈ కాలంలో కూడా ఉన్నారు అవి ఆత్మల నేను తిరిగి నెరవేరుతూనే ఉంటే నిన్న నిన్న దినం చూసిన ఆపోజిట కార్యంలో పదిహేడో అధ్యాయంలో ఆ ఏజెన్స్ ప్రాంతంలో పౌలు వెళ్ళినప్పుడు ఎంత కఠినమైన ఉన్నవారు మనుషులు తత్వజ్ఞానం పొందుకున్న వాళ్ళు అలా అక్కడ ఏజెన్స్ ప్రాంతంలో ఉన్న విగ్రహాలతో ఉన్నవాళ్ళు కానీ అలాంటి వాళ్ళతో కూడా తరికించిన పౌలు మాట్లాడండి చూడండి ఆయన ఏసు ప్రభు జ్ఞానము ఈ లోకపు జ్ఞానం పనికిరాదాది కాబట్టి ఆ క్షణం పౌరులు నిలబెట్టిండు వాళ్ళకి ఈ లేఖనాలు విడదీసి చెప్పిండే వాళ్ళు అక్కడ ఆ ప్రజలకి మీరు ఏ దేవుడిని మీరు మీరు ఏదైతే దేవుడు ఆ దేవుడిని మేము ప్రకటిస్తున్నాం ఇది కాదు అని చెప్పి విధానము చేసినప్పుడు అక్కడ కూడా ఈదులు వచ్చి కళ్ళొరం రేపి అది వాళ్ళని మైండ్ డైవర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి అటు ఈ దుష్ట శక్తులు మనం నింబడిస్తూనే ఉంటాయి కాబట్టి వీటి మనం భయపడొద్దు ధైర్యంగా విశ్వాసంతో మనం ముందుకు పోవాలా కాబట్టి వాళ్ళు తెలియదు వాళ్ళ తత్వజ్ఞానం దేశ ఆ కాలంలో ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ గుడ్డి నమ్మకం వేరేలాగా ఉంటుంది వాళ్ళ నమ్మకం అలాంటి మోసంలో ఉన్నారు వాళ్ళంతా కానీ ఆ టైంలో పౌలు వాళ్ళకి తువార్త ప్రకటించినట్టు మనం చూస్తాం అక్కడ కాబట్టి అది ఈ కాలంలో కూడా అలాంటి వాళ్ళు లేరు లేరంటారా ఖచ్చితంగా ఉంటారు ఏసు ప్రభు అంటే వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఇంకా వాళ్ళు ఆ యొక్క బంధకాలంలో పడిపోయి తెలియదు ఏసు ప్రభు కానీ అలాంటి వాళ్ళకు కూడా నుంచి మనం అలాంటి ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి తువార్త ప్రకటించుడు పౌరుల భక్తుడు కాబట్టి అలాంటి ప్రాంతాలకు దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడేమో రాబోయే దినాల్లో కాబట్టి మనం ఎట్లా సిద్ధపడి వాళ్ళకి లేఖనాలు విడదీసి మనం వాళ్ళని జా వాళ్ళు చెప్పి మనం నడిపించాలి ఎందుకంటే ఆయన ఉగ్రత రాబోతుంది కాబట్టి మనం ఒక విషయం ప్రభు మనకి జ్ఞాపనం చేసుకుని ఏహెచ్కే గ్రంథంలో నేను దేశమును పాడు ప్రాకారము దిట్ట పరుషకును సందుల్లో నిలుసుకు తగినవాడు ఎవడు అని నేను ఎంత వెతికిన ఒక్కడు కూడా లేడని ప్రభు ఆ రోజు మనం హెచ్చరించాను కదా కాబట్టి ఆ ఉగ్రత మనం ప్రార్థన చేస్తే మనం పోయి వాళ్ళకు వాక్యం చెప్తే వాళ్ళకు వాళ్ళకు దేవుడు వాళ్ళని కనికరిస్తాడు వాళ్ళ వాక్యం మన దేవునికి వాక్యం ఆ హృదయంలో పోయి అది కార్యసిద్ధిగా చేస్తే వాళ్ళు మారుమనిసి వాళ్ళు కాబట్టి వాళ్ళు నశించుకోవడం ఇష్టం లేదు ఎవ్వరు కూడా నశించుకోవడం ఇష్టం లేదు కానీ ఆయన రెక్కల కిందకు రాకుండా వాళ్ళు కోడి తన రెక్కల ఎంతగా వేసినా కానీ ఆ రెక్కల కింద ఉన్నారు ఎరుసని ఎంతగా నేర్చిండు ఆయన ఈ రోజు కూడా ఆయన ఎంతగా ఆయన ఆయన మనసు ఏ రీతిగా చెలించిపోతుంది చూడండి ఇంతగా ఉగ్రత మనుషులు నాశనం అయిపోతుంది కానీ ఆయన శరీరం ఆశ్రయిస్తలేరు కఠినంగా మనుషులు జీవిస్తున్నారు కానీ ఒక్కరు కూడా నచించిపోద్దు ఆయన ప్రణాళిక కాబట్టి అది దినము అది బహు సమీపగా ఉంది యేసు ప్రభు కాబట్టి ఎప్పుడు కూడా మనకి అలాంటి టైంలో ఉంటున్నా కానీ ఆ మూర్ఖ జనల మధ్యలో ఉంటున్నా కానీ ప్రభు మటు కాపాడండి మనం కదా ఇంతవరకు కాబట్టి చూడండి అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయలు కనుక మీరు బయలుదేరి క్రొవిన దూడలు గంతులు వేనట్లు గంతులు వేయదురు కాబట్టి నేను నియమిపబో దినమున దుర్మార్గులు మీ పాద పాదముల కింద దూలివలే ఉందరు మీరు వారిని అనగ దుక్కుదురని సైన్యములకు అధిపతికి యోహ అంటే ఆ దినములో వాళ్ళంతా వస్తారంట దగ్గరికి అంటే మన పాదాల దగ్గరికి వస్తే అంటే మన మీద ఇదే కాదు ఏసుప్రభు సన్నిధికి వస్తారు వాళ్ళు ఆయన సన్నిధికి వస్తారు నువ్వు ఎక్కడైతే నువ్వు ప్రార్థన చేస్తుంటూ అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది ఆయన ఆయన వెలుగుంటుంది ఆయన మహిమ ఉంటుంది ఏసుప్రభు ఒక ప్రశాంతత ఉంటుంది అక్కడ కాబట్టి అందరూ పరిగెత్తుకుని వస్తాడు మీ దగ్గరికి అంటే వాళ్ళ గర్వము వాళ్ళ అహము అంతా ఇల్లిపోతుంది కాబట్టి స్వాతికులవి వస్తారు వాళ్ళు మనం చూస్తాం జపన్య గ్రంథంలో కాబట్టి అలాంటి టైంలో మనం ఉంటున్నాం కాబట్టి చూడండి కాబట్టి హోరేపు కొండ మీద ఇక్కడ నుంచి మనం చూడండి వాకింగ్ హోరే కొండ మీద ఇస్రాయల్ లో నేను నా సేవకైన మోసకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం మంతటిని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకున్నది కాబట్టి ఎందుకు చివరి టైంలో ఆ విషయం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు లోకం అంతా యేస్రంథం నల్ ఇరవై నాలుగో అక్కడ చూస్తే దేశమంతా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి తిన్నారు అందుకే శాపం వచ్చింది దేశం మీదకి అని అక్కడ మనం చూస్తా ఉంటాం అక్కడ శాపము దేశం మీదకి వచ్చింది ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఆయన ధర్మ ఆయన వాక్యాన్ని తృణీకరించి ఆయనకి తిరుగుబడతా అని శాపం రాదా ఎందుకు తిరుగుబాటు తనం చేస్తారంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు ఏసు ప్రభుకి రావచ్చిన మహిమను వాళ్ళు ఇంకొకరికి ఎవరికి ఇచ్చేస్తున్నారు కాబట్టి ధాన్యం ప్రవచనం ద్వారా నాశనకరమైన హే ఇస్తూ పరిశుద్ధ స్థలం నిలిచడం మీరు చూడగానే చదువాడు గ్రహించు కాకుండా ఈదాయలు ఉన్నవాడు కొండలకు పారిపోమని చెప్పిండు ఏసుప్రభు చెప్పిండు మతై తర్వాత ఇరవై నాలుగు అధ్యయనం పదిహేను వచ్చిందో మనం చూస్తాం కాబట్టి అది ఇప్పుడు జరుగుతుందా లేదా నాశనికరమైన హే వస్తుంది పరిశుద్ధ స్థలంలో కాబట్టి ఏంది పరిశుద్ధ స్థలం పాత నిబంధన కాలంలో మందిరం అనేది ఉండే కొత్త నిబంధన కాలం పరిశుద్ధ స్థలం ఏంది నీ హృదయమే పరిశుద్ధ స్థలం నీ హృదయాలు విగ్రహాలు పెట్టుకున్నావు నీ హృదయాలు ప్రభు కంటే ఎక్కువగా నువ్వు మహిమను ఇస్తున్నావు ఈ లోకప్రతమైన ఆచారాలు తెచ్చిపెట్టుకున్నావు మనుషుల కల్పితాల బోధలు తెచ్చిపెట్టుకున్నావు ఆయన ధర్మశాస్త్రం చెప్పిన వాక్యాన్ని పక్కన వేరేగా వాళ్ళు ప్రవర్తిస్తుంటే శిక్ష రాదా ఒక టైంలో నాకు అనిపించే దేవుడు ఎందుకు ఇంతగా శిక్షించాలా తెలియనప్పుడు ఆయన ఎందుకు ఎంత కఠినుడు ఆయన ఎందుకు శిక్షించాల మనుషులను ప్రేమించవచ్చు కదా అన్నప్పుడు అది అది రాంగ్ అది నువ్వు ఆయన సంపూర్ణగా నువ్వు అర్థం చేసుకోలే నువ్వు ఆయన మనసు కలిగిన వాడు అయితే ఎందుకు ఆ రీతిగా ఆయన శిక్షిస్తున్నాడు నేను ఆయన ప్రేమిస్తున్నా కాబట్టి నేను శిక్షిస్తున్నాడు మరి ఆయన ప్రేమను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు ఇంతకాలం సంగము దేవుని బిడలు సంఘం దేవుని బిడ్డలు చర్చని కాదు సంఘం దేవుని బిడలు చర్చను తర్వాత పెట్టారు పేరు కాబట్టి యేసు ప్రభు బిడ్డలు దేవుని బిడ్డలు ఎందుకు ఆ రీతిగా తొలిపెరిస్తున్నారు అంటే స్వస్థత పచ్చే దేవుడు యహోవా దేవుడే స్వస్థ పచ్చే వాక్యం చదివి వాక్యం ప్రకటించి స్వస్థత వచ్చే ఏ దేని మీద నువ్వు ఆధారపడుతున్నావు నీవు నీ దేవుని మీద ఆధారపడుతున్నావా ఈ లోకపు విధానం మీద ఈ లోకపు పద్ధతుల మీద నువ్వు ఆధారపడుతున్నావా అంటే ఎందుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఆ చివరి టైంకి వచ్చి ఒక మరోసారి రిపీట్ చేస్తున్నాడు మన అర్థం అంటే ఎండు టైంలో ఒక వింటులాగా అంటే ఒక సూచనలాగా దేవుడు ఇస్తున్నాడు అన్నప్పుడు అక్కడ నుంచి కనెక్షన్ మనం చూసుకున్నప్పుడు అంత ధర్మశాస్త్ర దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేసి ఎవరు ఇష్టం వచ్చిన బోధలు వాళ్ళు కానీ బైబుల్ వాక్యం ఆధారం చేసుకునే ఆయన బిడల కొరకు దేవుడు ఆ సూచనలాగా ఇస్తున్నాడు వాళ్ళే వాళ్ళు ప్రకటిస్తారు ఆ టైంలో అప్పుడు వాళ్ళు తెచ్చుకుంటారు అప్పుడు నా నామలో మొరపెట్టగా నేను వారిని రచిస్తారని చెప్పి అంటే అంతవరకు ఏ నామలో మొరపెట్టినట్టు ఏదొక నామనే కదా కాబట్టి మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ లోకం అంతా అలాంటి మోసంలో పడేసిన దుష్టుడు వాళ్ళని వాళ్ళ కళ్ళు వాళ్ళ కళ్ళు మూయబడ్డాయి వాళ్ళ కంటికి పొరలు కనబడ్డాయి మోసే ధర్మశాస్త్రము వాళ్ళు విడిచిపెట్టినారు దేవుని ఆజ్ఞని విడిచిపెట్టినారు విడిచిపెట్టి ఆ రీతిగా జీవిస్తున్నప్పుడు దేవుని శిక్ష రాదా కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా అన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుండే ఈరోజు చూడండి యహవ నియమించిన ఆ భయంకరమైన మహాదినం రాకమునుపు రాకమునుపు నేను ప్రవక్త అయిన ఏలియాను మీ అద్దరు పంపుదును చూడండి కాబట్టి ఏలే వచ్చిడు ప్రవక్త అన్నప్పుడు బాపిసి వ్యూహంలో ఏలియా ఆత్మ ఉందని మనం చూస్తాం నేను వచ్చి దేశముని శపించుకున్నట్లును తండ్రుల హృదయం పిల్లల తట్టును పిల్లల హృదయం ఆ తండ్రుల తట్టును ఆ తిప్పును అంటే ఏలియా వచ్చి చేసిండు ఆ పిలు కానీ వాళ్ళంటారు ఏలే వచ్చి సమస్యను చక్క చెప్పి మీరు చెప్ మా ప్రవక్తలో ఉంది కదా అన్నప్పుడు ఏలి ఎప్పుడో అన్ని చేసి వెళ్ళిపోయాడు కానీ ఎప్పుడు ఏ వచ్చిండీ ఎప్పుడు వెళ్ళిపోయిందో వాళ్ళకి అన్నట్టు అంటే యాజకులు అయ్యుండి వాళ్ళు ఎందుకు అంతగా గుడ్డిగా ఉన్నారు ఈ రోజు కూడా దేవుని బిడలని చెప్పుకునే వాళ్ళు ఎందుకు ఈ యొక్క గ్రహించలేకపోతున్నారు ఆయన రాకడు గుర్తించలేకపోతున్నారు ఈ చూచిన అర్థం చేసుకొని దేవుని బిడలు ఎట్ట సిద్ధపరచాలని ఎందుకు వాళ్ళు ఆ రీతిగా చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు దేవుని వాకుల నుంచి కదా చూడండి అందుకే ఆయన రాకడలో మనం ఉన్నాం ఆ టైంలో మనం ఉంటున్నాం చూడండి అందుకే చూస్తాం మనం లూకాసు వార్తలో ఒకటో అద్యం పదారోచనలో ఇస్రాయెల్లో అనేకులను ప్రభు అయిన వారి దేవుని తిప్పుటకు చూడండి సీయనలో ఉల్లాసించే వారిని ఉల్లాస వస్త్రం ధరింపజేటకు బూరిదకు ప్రతిగా ప్రతిదనను ప్రతిగా ఆనంద తైలమును ఆన ఆన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును శృతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయనను పంపినాడు చూడండి యోహోను భక్తుడు ఆయన సేవా జీవితం ఏ రీతిగా ఉంది కాబట్టి ఎప్పుడు ఆయనలో ఏలే ఆత్మ ఉంది చూడండి ఎందుకంటే ఈ అడుగు అడుగున ఈ అనుభవాలు మనకు జరుగుతూనే ఉంటాయి కాబట్టి దేవుని రాకడలో మనం ఉంటున్నాం కాబట్టి మనం జాగ్రత్తగా జీవించాలా అని యేసు ప్రభు మనతో మాట్లాడుతుండ్రు కాబట్టి అది నాశనకరమైన ఏ వస్తువు వర్ష స్థలంలో అది వచ్చేసింది పెట్టుకున్నారు క్రైస్తవ జీవితం ఏంది నాశకం నువ్వు అది నువ్వు గ్రహించినప్పుడు నువ్వు చదివినప్పుడు నువ్వు దాని నుంచి తప్పించుకోవాలి ఎక్కడ పోవాలా ఈదాలు కొండలకు పారిపోవాలా ఎవరు కొండ ఏ మన కొండ మన కోట మన దాగు కొనుకోటం నువ్వు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలా లేకుంటే దాని మీదకి వచ్చిన తెగులు నీ మీదకి వస్తాయి కాబట్టి దాని నుంచి మనం తప్పించుకుని దేవుడు మనం తప్పించుడు కాబట్టి మనం తప్పించుకున్న మనవేం చేయాలా మన సహోదరులు మనం స్థిరపరచాలా పేతురు సైతాన్ని కోరుకున్నప్పుడు పేతుతో గురించి ప్రార్థన చేస్తున్నాం మనం ప్రభు చూడండి ఎందుకంటే ఆయన అడుగడుగున మనకి ఈ విధాన విధానాలను మనం చూస్తూనే ఉంటాం మనం అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కదా అనేకులని ఆ పాపమును ఉన్నవాళ్ళు చూస్తాం మనం అక్కడ యోహన్ యోహోన్సు వార్త మత్త వార్తలు లూకాసు వార్తలు లూకాసు వార్త మొదటి అధ్యాయంలో పదిహేడు వచ్చిన చూడండి మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లలతో తట్టునకు అవిదేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించిన కొన చూడండి ఇదా ఈ లోకమంతా అవిధేతలో పడిపోయింది దేవునికి విధేయతను కోల్పోయింది ప్రభుని గుర్తించలేని స్థితిలో కాబట్టి యోహాను ఎందుకు రావాల్సి ఇచ్చింది అంటే ఆయన రోల్ ఏంది కాబట్టి మీ వ్యవహాన్ లేడు కాబట్టి యోహోన్లో ఉన్న దేవుని ఆత్మ కాబట్టి ఈరోజు మనలో కూడా ఉంది కదా వాళ్ళ రోల్స్ వాళ్ళ విధానాలు ఆ ప్రకారంగా అది జరిగినాయి కానీ ఎన్ని టైమ్లు ఉంటారు మనకు కూడా వాళ్ళని ఆ రీతికి నడిపించిన దేవుడు మనల్ని నడిపించడా ఇప్పుడు వాళ్ళ టైం కాలం ముగించిపోయింది ఇప్పుడు మనం ఎండు టైంలో ఉన్నాం కదా మనం ఎంత విశేషంగా మనం చేయాలా చూడండి అవి దేవులు నీతిమంతుల జ్ఞానం కాబట్టి నీతిమంతుల జ్ఞానముతో తిప్పకును ప్రభు కొరకు ఆయుతపడిన ప్రజలు సిద్ధపరచటకై ఏలే యొక్క ఆత్మశక్తి గలవడి ఆయన ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషము మహా ఆనందం కలుగును చూడండి ఆయన పుట్టినందున అనేకులు సంతోషించదురా నేను ఇది యోహాను గురించి చెప్పబడుతుంది కాబట్టి ఈ లోకంలో మన దేవుడు పుట్టిండి ఇచ్చిండు మన లోకంలో పుట్టిచ్చిండు కాబట్టి ఈ లోకంలో పెట్టిండు కాబట్టి మనము దానికి కారుకులం కావాలా అనేకులను ప్రభుత్వం ఎంతకు నడిపించే వారిలాగా ఉండాలి వాళ్ళ నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు ఎందుకంటే ప్రభుని విడిచిపెడితే జ్ఞానం కూడా వెళ్ళిపోతుంది ఈ లోకపు జ్ఞానం వస్తుంది దయ్యాల జ్ఞానం కాబట్టి అది ఎటు నడిపిస్తే అది మనుషులు కాబట్టి అలాంటి టైంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం ప్రతిక్షణం మన జాగ్రత్తగా మనం జీవించాలా ఆయన ఉగ్రత ఈ లోకం మీద కాబట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు కానీ ఆపుతాడు మనం వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్తే దేవుడు వాళ్ళని కాపాడుతాడు కాబట్టి ఆయన శిక్ష వస్తుందని కూడా వాళ్ళు గ్రహించని స్థితులు ఉన్నారు నోవా కాలంలో మనుషు కుమారి రాక అట్లా ఉంటాయని చెప్పిండు వాళ్ళు జలప్రాదయం వచ్చేంత వరకు ఎవరు కూడా గుర్తిరగలే కాబట్టి వాళ్ళు చెప్పిండు నోవా సువార్త చెప్పిండలు కానీ ఒక్కరు కూడా రాలేదు కానీ ఒక విషయం అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నోవాకు ఆ ఓడలకు వెళ్ళేటప్పుడు దేవుడికి ఆజ్ఞ ఇచ్చే నోవాకి ఏంటంటే వాటిలో కొన్ని జంతువుల్ని నువ్వు ఆ ఓడలకు చేర్చుకో అని నోవాకు చెప్పిండు నోవా కుటుంబమే కాకుండా కొన్ని కొన్ని జంతువుల్ని చేర్చుకోమన్నాడు ఇప్పుడు మనం అర్థం చేసుకున్న నాకు అర్థమైంది ఏంటంటే చూడండి దేవుని ప్రణాళిక అనాది కాలం నుంచే ఉంది పాత నిబంధన స్టార్టింగ్ నుంచే అన్ని కూడా రక్షణ పొందాలి ఆ జంతువులు రకరకాల తెగలవాళ్ళు కదా వాళ్ళంతా రక్షణలోకి రావాలా ఆ ఓడలో ప్రవేశించాలని ఒక చూచినగా దేవుడు ఒక చిన్న పరంగా దేవుడు అక్కడి నుంచి మనం చూపిస్తున్నాడు చూడండి కాబట్టి దేవుని కృప అనే ప్రణాళిక ఎట్లా చూడండి కాబట్టి అంత ప్రణాళిక ఉన్న దేవుడు ఎందుకు శిక్షించాలా మనం అర్థం చేసుకోవాలా ఎందుకు శిక్షించాలా ఆయన మనసు కలిగిన వాళ్ళకైతే మనకు అర్థమైతే ఎందుకు శిక్షిస్తున్నారు ఆయన కాబట్టి వాళ్ళంతా కూడా ఓడలు ఒక రావాలి తిరిగి ఒకనొక దినము భూదిగంత నివాసులు అందరూ చూసి ఆయన దగ్గరికి వస్తారు ముందు ప్రవచనాలు ఉన్నాయి యేష గ్రంథంలో ఎన్నో ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎవరు సమకూర్చాలా వాళ్ళు వస్తారు నీ దగ్గరికి నువ్వు వాళ్ళని ఆభరణంగా ధరించుకుంటూ ఉన్న గ్రంథంలో కాబట్టి చూక కటికి చీకటి జన్మలు గమ్ముచ్చుంది యహోవ మహిమని మీద ఉదయిస్తుంది నువ్వు లేచి తేజరిల్లు నువ్వు లేచి తేజరిల్లాల ఆయన మహిమను నువ్వు చూపించాలా మనుషులకు ఒక్కడు ప్రతి ఒక్కరు ఆయన మహిమను చూస్తాడు అందు వాక్యం వ్యవసాయ గ్రంథం నలభై అధ్యాయంలో ఒకడు తప్పకుండా సర్వశులు ఆయన మహిమను చూస్తున్నారు కాబట్టి ఈ రోజు చూడగలుగుతున్నారా ఆయన మహిమను ఆయనను చూడగలుగుతున్నారా చూడలేని స్థితిలోనే ఎందుకంటే చీకట్లో జీవిస్తాను మనుషులు కాబట్టి ఆ చీకట్లో నుంచి నువ్వు బయటకు వచ్చావు కాబట్టి నువ్వు వాళ్ళని ఆ చీకట్లో నుంచి ఆయన వెలుగులోకి నడిపించాలా ఆయన తట్టు నడిపించాలా ఆయన కొరకు ఆయనతోడి ఉన్న జనులను ప్రభు కొరకు సిద్ధపరచాలా అలాంటి కృపదేవుడు మనకందరికీ అనుగ్రహించాలా ఆయన రాక దినాలో మనం ఉంటున్నాం కాబట్టి ఆ నోవా కాలంలో ఉన్నది ఆ రీతిగా జరిగింది వాళ్ళు వచ్చేంతవరకు ఎవరు కూడా గ్రహించలే కాబట్టి పేతురికి దర్శనం కూడా అదే కదా పేతులు చెత్తస్వరా జంతువులు ఎన్నో ఉన్నాయి అక్కడ అవన్నీ చంపుకొని తినమన్నాడు అక్కడ కాబట్టి నిశ్చితమైన ఏది నేను తిన తినను రావంటే అప్పుడు ఆయనకు అర్థం కాలేదు ఆ దర్శనము తర్వాత కొన్నీలు ఇంటికి వచ్చినప్పుడు ఒక అప్పుడు అర్థమైంది దేవుడు పక్షపాతిగాడు ఆయన అందరికీ దేవుడు అయినాడు అని అంటే ఆ నోవాకులు ఉన్న తెగలు సూచనగా చూస్తే ఆ దర్శనానికి అక్కడికి కొంచెం కనెక్షన్ ఉంది అంటే రాబోయే తరంలో కూడా అనులు ప్రాణులు రక్షణ పొందాల నుంచి ప్రణాళిక ఉంది ఇస్రాయల్ ప్రజలకైనా సువార్త చెప్పిన వాళ్ళు కూడా దేవుడు బిడ్డలే కదా కానీ మొదటి నుంచి వాళ్ళు రానివ్వలేదు కూడా అనిలు రానియరు వాళ్ళ దగ్గర పోరు కూడా ఇల్లు వాళ్ళు మారారు వేదరు వాళ్ళు అంతే వేదరని చెప్తారు కానీ నువ్వు పోయే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలా ఫ్రెండ్షిప్ చేసుకోవాలా నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే వాళ్ళ క్రియలు నువ్వు చెయ్యవు కానీ నీకు ఒక మార్గం దేవుడు చూపిస్తాడు నువ్వు నీకొక మార్గం చూపించినప్పుడు ప్రేమగా మార్చుకొని మెల్లగొడ స్వార్థ ప్రకటిస్తావు కాబట్టి ఇస్టాల్ ప్రజలు ఆ రోజు అడ్డగించి ఈరోజు క్రైస్తులు కూడా అడ్డగిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎవరు స్వార్థ చెప్పాలా ఆ వాక్యం ప్రకారంగా కాబట్టి దేవుడు మనకు ఒక విధానం దేవుడు మనం చూపించుడు కాబట్టి మనం సువార్త ప్రకటించి ఆయన రాకటి తొలగి ఉంది ఉగ్రత తాండవిస్తుంది కాబట్టి మనం ఆయనను వేడుకొన్నప్పుడు ఆయన ఒగ్రతి వాళ్ళు తప్పిస్తారు రక్షణ పొందుతారు అలాంటి అభిషేకం అలాంటి కృపదేవుడు మనకు అందరికీ నడిపించాలా దేవుడికి చిన్న వాక్యం దివించిన కాక ఆమె చిన్నగా ప్రార్థన స్తోత్రం ప్రవ పరిశుద్ధిరా గొప్ప దేవానికి అన్నా నిస అబ్రహాం ఇసాఫియా కొబ్బుల దేవనా ఇక దినం ప్రభావ మీ నూతన దినం మాకు కనుకరించా నీకు అన్నాను ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభావ నీకు అన్నాలే స ఈ చివరి కాలంలో ఎట్లా జీవిస్తారు మనుషులనే విషయం మేమే రీతిగా మేము వాళ్ళకి స్వార్థ ప్రకటించాలా మాతో మాట్లాడిన ప్రభావ లోకమంత ప్రభావ మీకు ధర్మశాస్త్రాన్ని మీ వాక్యాన్ని విడిచిపెట్టిపోయింది ప్రభావ నాశనకరమైన ఏ వస్తువులు తెచ్చిపెట్టుకున్నారు పరిశుద్ధ స్థలంలో ప్రభావ కనికరించమని ప్రార్ష్ఠ్య వాటించు విడుదల పొందాలా భయంకరమైన కాలంలో ఇది అంతకంతగా దిగజారిపోతుంది ప్రభావ అంత నెమ్మదిగా ఉంది అంత బాగుంది అనుకున్నారు కానీ ఇది తెలియని స్థితిలో ప్రభావ వాళ్ళకి రీతిగా అది అంతకంతకు మోసంలో నడిపిస్తేనే మనుషులు గ్రహించలేని శక్తిలో ఉన్నారు ప్రభా కనికరించు ప్రార్థిస్తాం వాళ్ళందరూ రక్షణ పొందాలా ప్రభావ మీరే స్వస్థపరిచే దేవుడని ప్రతి ఒక్కరు వేడుకోవాలా ప్రభా మేము చూపించాలా ప్రభా తండ్రి అలాంటి అలాంటి అభిషేకాన్ని మాకు అనుగ్రహించిన నీకు మీరే నిజమైన దేవుడని లేఖలో చెప్పి ప్రభా ప్రకటించినారు ఆ పూజలు ఈ యుగ సమాప్తిలో ప్రభావ ఒకానొక దినం మనుషులు అడుగుతారు ప్రభా ఏసు ప్రభు దేవుడు ఎట్లా దేవుడైన నని కాబట్టి మేము మనుషులకు ధైర్యంగా చూపించాలా మీ దైవత్వాన్ని చూపించాలా ఏసు రక్షకుడు ఆయన ద్వారా రక్షణ ఉందని చూపించాలి మనుషులకు ప్రభా కఠినమైన దినాల్లో ప్రభా కఠినమైన వర్క్ జనం వర్క్ జనముల మధ్య మేము ఉన్నాం ప్రవ్వాఖులైన ఒక్కరి జనం ప్రవ్వా ఈ లోకంలో అయినా కానీ ప్రభ మేము భయపడం ప్రవ్వా మధ్యలో మీరు మమ్మల్ని పెట్టినారు మేము భయపడం ప్రవ్వా ఎందుకంటే మేము మీ బిడలు మీరు మమ్మల్ని కాపాడే దేవుడు మీ వేరీగా నడవాలనేది మీరే మమ్మల్ని నడిపిస్తారు ప్రవ్వా నీకు అన్నాళ్ళు ఎస్ అయ్యా ప్రతి ఒక్క బిడకు మీ స్వార్త చెప్పాలా ప్రవ్వా ఇక యుగా అంతములో మేము ఉంటున్నాం ప్రవ్వా మీ రాకడే బహు త్వరగా ఉంది ప్రవ్వా నైనా ఎసయ్యా ఎంత భయంకరంగా జరుగుతున్న లోకం అంతా వాళ్ళందరినీ సిద్ధపరచాల ప్రభ మీరు మమ్మల్ని నడిపించండి ప్రవ్వా ఎస్ నీకు అన్నాళ్ళు ప్ర మీకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం ప్రవ్వా నైనా మీరే మమ్మల్ని నేను ఇష్యాల మీ భయపడకున్న అనుమానించుకున్న ప్రవ్వా మీ వాక్యాన్ని ధైర్యంగా మీకు సత్య నీతి చూపించి మనుషులకు అర్థమయ్యేలాగా ప్రేమతో ప్రభావ మీరు ప్రకటించి మీ సంతి నడిపించాలా మీలాంటి ప్రేమ ఆత్మను మాకు మీరు ఏ రీతికి లోకానికి వచ్చి తగ్గించుకుని ప్రభావ సేవ చేసిన ప్రభావ ఎట్లా అర్థమయ్య మనుషులకు ప్రకటించిన ప్రభావ నీకులు బిడలను ఆ రీతిగా మేము ప్రకటించి మీ ప్రేమను చూపించేవారిలాగా మేము ఉండాలా ప్రభావ అలాంటి సేవకులుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తాం వచ్చిన ప్రతి బ్రదర్స్ మీరు ఆశీర్వదించాడు ప్రభావ నూతనంగా మీరు అభిషేకించి మీ సేవలు బలంగా వాడుకోండి ప్రవ్వా ఈ యొక్క మే మేము జాగ్రత్తగా మేము ధ్యానించాలా ప్రవ్వా ఆచార్యబద్ధమైన జీవితాలు మేము వండకుండా సహాయపడండి ప్రవ్వా ప్రభా లోకమంతా ప్రభు మనుషుల్ని ప్రవ్వా మత్తులు నడిపిస్తుంది ప్రవ్వ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారని కానీ రక్షణ పొందిన ఏ రీతిగా జీవించాలని బోధిస్తలేదు ప్రవ్వా ఈ లోకంలో ప్రభా ఆదర్యకరమైన వాక్యాలు చెప్పి ప్రవ్వాళ్ళని ఆ రీతిగా నడిపిస్తున్నారు సోమరులాగా తయారు చేస్తున్నారు ప్రభా ఒక విధంగా చెప్పాలంటే ఆయన కనికరించమని ప్రార్థిస్తాం ప్రతి ఒక్కరు ప్రవ్వా ఒక సైనికుల్లాగా దేవుని పరిచారుకులాగా తయారు చేయని స్థితిలో లేదు ప్రవ్వా ఎక్కడో కొంతమంది చేస్తున్నారు ఆ రీతిగా కవ్వ ప్రవ్వ ప్రతి సంఘం ప్రభ సేవకులు గొప్ప గొప్ప సేవకులు బయటకు వస్తే ప్రభు మీరు విజృంభించి ప్రవ్వా మీ సువార్త ప్రకటించబడింది ప్రభావ కాబట్టి ప్రభా ఆ యోగ్యత మీరు మాకు మాకే కదా ప్రభా ఎంతో మీ బిడలు ఉన్నారు మీకు యథార్థతో సేవ చేసే బిడలు వాళ్ళందరికీ మీరు ఇచ్చినారు ప్రభావ వాళ్ళందరి మీరు కాచి కాపాడి ప్రవ్వామి దుష్టుడు ప్రవాడు ఏం చేయలేక కుటుంబాల మీద పడుతున్నాడు ప్రభావ ఉద్యోగ స్థలాల్లో పడుతున్నాడు ప్రవ్వాడు వాడిని గద్దించమని ప్రాధిష్టమైన ప్రవ్వా మీరే మాకు సహాయకులు నడిపించి ప్రతి దాంట్లో మీరు మాకు విజయం ఇస్తేనే ఉన్నారు ప్రవ్వాడు ఎంత కుజు చేసినా కానీ ప్రవ్వాడు మమ్మల్ని ఎంతగా చిత్రవాద చేసినా కానీ ప్రభావ్వా మీరు మాకు అక్షంగా ఉన్నారు మీకు అభిషేకం ఉంది వాడు మమ్మల్ని ముట్టలేడు ప్రవ్వా వాడి మీద జయించే శక్తిని మీరు మాకు ఇచ్చినారు వాడు ఓడిపోవలసిందే ప్రవ్వా ఎందుకంటే వాడు బలమంతడి మీరు మాకు అధికారం ఇచ్చినారు సర్వాధికారం మీరు మాకు అనుగురించినారు మీ శక్తిని మీ ఆత్మ మీరు మాకు అనుగ్రహించినారు ప్రవ్వాని మేము మీకు వర్ణాలు ప్రవ్వా మీ వాక్కును మాకు ఇచ్చినారు ప్రభా నీకు అన్నాను మేము ధైర్యంగా మూవీ ముందుకు పోతూ అనేక మించి మూవ్వి కొరకు అలాంటి సేవా జీతాలు మూలందరినీ నడిపించండి వైరస్ బాధ్యతలు అందరినీ స్వస్థపచ్చని కనికరించండి ప్రవ్వ ప్రభా వాళ్ళ మీకు సమర్పించుకోలేక ప్రతి మీరు ఆకర్షించుకొని మరొక అవసర అవకాశం మీరు అనుగ్రహించండి ఆయన కనికరించండి కృపజీపించి రక్షించుకొని ప్రభావ్వా తట్టునైనా హాస్పిటల్స్ లో అడ్మిట్ అయిపోయినారు ఎంతో మంది ప్రభావ చివరి కనికరించండి స్వస్థపచ్చని దర్శించండి ప్రభావ మీ నడిపించుకొని ప్రభా మేము వేరీగా మేము ముందుకెళ్ళాలి మీరే మాకు మార్గం చూపించి నడిపించండి ప్రతి దశలో ప్రవ్వ తండ్రి యేసు ప్రభ నిన్ను మయంపరచలాగిన సమస్త ప్రవర్తన పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ మాలో ఎలాంటి బలహీతలు ఉండొద్దు ప్రభ మా జీవితాన్ని సంపూర్ణంగా మేము దినదిన నూతన పరచుకొని మీలో సాగిపోవాలి ప్రభావ సంపూర్ణ అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించి మీరు ఆకుండా సిద్ధం పచ్చుకోవాలి త్వరలో యేసుక్రీస్తు పరిశుద్ధం నామూను ప్రార్థించున్నాం తండ్రి అలా ప్రార్థించను ఒక్కొక్కరిగా ప్రార్థించండి పర్షు ద్రవ తండ్రి మీకే వదనాలు ఇస్తాయా సర్వోన్నత మీకే కృతజ్ఞతంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి దశ బలపరుస్తూ నడిపిస్తుంది మీకెంతో వర్ణాలు బాబా ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం నూతనంగా మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభుత్వ నిర్లక్ష్యమైన జీవితాన్ని బయటకు తీసుకురండి ఈ లోకంలో దేన్ని ప్రేమించకుండా ప్రభావ మిమ్మల్ని మొదట మేము ప్రేమించాలని అటువంటి భాగ్యాన్ని మాకు ప్రార్థిస్తున్నాం ఈ వాక్యం పట్ల ఆర్సీ తల్లి ఓప్రభాన్ని ముందుకోవాలని నడిపించండి తర్వాత ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాల ప్రభా సిద్దు పడకుండా భయపడకుండా ధైర్యంగా ముందుకోవాలి నేను అటువంటి ఆత్మను నడిపించామనుంచి అనుగ్రహించాను తండ్రి మహాప్రమాల కాలంలో మేము ఉంటున్నాం తండ్రి మనుషుల్ని ఏవి చూడకుండా మేము వెళ్ళిపోతాం అనుకోండి కానీ వాళ్ళందరూ చిక్కబడ్డ అడుగుతుంది అది అబద్దమే వాళ్ళని అక్కడ చిక్క తీసుకుని ఓ ప్రవర్తన అబద్దం వాళ్ళు రావాల ప్రభావం ఎందుకంటే అంత బయట హతకాషం కాబోతున్నారు బలిదెర్నే తరువాత సర్ తమ్ముడు బలిదర్నే తరువా ఒకరో తి మత మత నాయకుల తరువా మీరందరినీ కనిపాలి బలి అర్పించబోతున్నారు తండ్రి మహాబలి అర్పించబోతున్నారు తవ్వ కనికరించి వాళ్ళ పట్ల కనిపించి మీ యొక్క కృపను చూపించమంతిస్తాం మీ యొక్క కనికరణ జ్ఞాపకం తీసుకోమని ఆర్థిస్తున్నాం సార్ అటు కలివస్తు చూపించిన ప్రేమను జ్ఞాపకం తీసుకోమంటే ఆర్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి చెందించండి ముఖ్యంగా మా దేశానికి చెందించండి మా ప్రజలను చూపించండి ఒకరు వారిందరినీ రక్షించుకోమంటూ ఎరగని దేశం ప్రభుత్వం కనుకరించండి వాళ్ళని క్షమించండి గోప్రవ మీరణలో మార్గంలో నడిపించమని అందిస్తాను మీరు ఆకర్షించకపోతే ఎవరు రక్షించుకోబట్టి సహాయపడమని అర్థం తండ్రి అందరినీ ఆచరించండి నూతనమైన అభిషేకం తెచ్చేయండి విశేషమైన అద్భుతాలు చేసే శక్తులను దండి పవర్ ధరించం అటువంటి పరిశుభాత్మ అభిషేకం నడిపించండి తండ్రి గోపురవ జన్ కలకృలపరం వైభూమి సేవలు అర్పించండి కొత్త సేవకులను లేవనైతే మనకు ఆదిస్తున్నాం అవునైనా ఒక తరమే గ్రహించలేని చండి ఆ తారాన్ని మనకు ఆర్థిస్తున్నాం విశేషమైన అద్భుతాలు చేసే సేవకులను లేవనైతే మనకు ఆర్థిస్తాం అయితే మతపరమైన జీవితంలో ఉన్న వారి నుంచి బయటకు తీసుకుంటండి వారిని ఇది కొడుకు సాక్షండి వ్యాక్సిన్ వారిని పడకుండా మమ్మల్ని కాపాడమని ఆర్థిస్తున్నాం అవును తండ్రి ప్రతి ఒక్కరిని తనని మీరే కాపాడమని ఆదిస్తాం విదేశాన్ని కాపాడమని పార్థిస్తాం మమ్మల్ని అందరినీ మీరు ఆటోలు పరుచుకోండి మహోన్నతుడా సర్వోన్నతుడా వంద్రోత్రాలు ప్రభావ జీవి తండ్రి దుప్పాయి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి ఎందరో చూడలేకపోయినా ఈ దినాన్ని మాకు ఇచ్చినారు ప్రోభా తండ్రి నాయన ఈ సహాయం మాదిరిక రకంగా జీవించే శక్తిని దయచేయండి ప్రభా తండ్రి కుడి తిరగక నిజమే నాయన ఈ లోకాన్ని మేము స్నేహించే వారం గాను తండ్రి ఈ ప్రభావ ఈ లోక ఆశలలో దురాశలలో మేము పడిపోకుండా నాయన మొదటి స్థానం మీకు ఇచ్చే మిమ్మల్ని మాత్రమే ప్రేమించే వారం గాను మేము ఉండటకు సాయం చేయండి సత్య సువార్తను నాయన మేము గ్రహించి అదే విధంగా అనేకులకు చెప్పుటకు ఆ విధంగా నిలబడుటకు నాయన వాక్యానుసారం ఆయన జీవితం జీవించేవారంగా ఉండటకు నాకు మాకు శక్తిని దయచేయండి ప్రభావ బలపరచండి ప్రభావ ఈ లోకాశ శరీరాశ నేత్రాశ జీవపు డంభము ఇవన్నీ మాలో సంపూర్ణంగా నశించుకోనట్లు ఆజ్ఞాపించండి ప్రభా గొప్ప కార్యాలను చేయండి ప్రభా తండ్రి నాయన మీ యొక్క అగ్ని కంచనుంచండి సమాధానమును మాకు తండ్రి ప్రభా మీ చిత్తానుసారం ఆయన మేము జీవించలాగా సహాయం చేయండి బలపరచండి తండ్రి ప్రభా నైనా ఇతబడిన వాక్యము నాయన పితృగారు సువార్త బోధించినప్పుడు వైరాగ్యంతో తండ్రి ప్రభా అనేకులు మీ వద్దకు మరలి ఉన్నారు ప్రభాయన ఆ విధముగా తండ్రి ప్రభా ఆ వైరాగ్యం మాకు దయచేయండి ప్రభా తండ్రి ప్రభా అంత్య దినాలలో చేరి ఉండగా తండ్రి పాపము చానా ఆకర్షితమై ఉన్నది ప్రభు ఎటు చూసినా శోధన లేదు ప్రభు వాటలు నుంచి సంపూర్ణ విడుదల మాకు అనుగ్రహించండి ప్రభా ఆయన మేము లోబడక ఆ యొక్క తండ్రి ఆ యొక్క అవినీతిని ఆ దురాశను మేము సిలువ తండ్రి తప్పించుకొని పారిపోయి తండ్రి ఆ శోధనలు జయించే వారంగా మేము ఉండటం సాయించండి ప్రభు రాబోచున్న శ్రమలను ఎదుర్కొనేట శక్తిని దేయండి ప్రభా నాయన యేసురాజ సంపూర్ణంగా తండ్రి ప్రభా నాయనా మీ యొక్క ఆలోచనలకు మేము లోబడి ఉన్నట్లు సాయం చేయండి ముఖ్యంగా తండ్రి అంతే దినాలలో ఉండగా తండ్రి అనేకులు తండ్రి ప్రభా విశ్వాసులు సేవకులు పడిపోతూ వస్తున్నారు ప్రభా అనేకుల్ని చూస్తున్నాం ప్రభా నైనా వారిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం ప్రభా వారికి రక్షణ దయచేయండి ప్రభా నాయన వారు ఈ లోకంలో నటిస్తూ వేషధారణలో ఉంటున్నారు ప్రభా వారికి యథార్థ హృదయం అనుగ్రహించండి పాపము దాన్ని ఒప్పుకునే స్వభావం వారికి అనుగ్రహించండి తండ్రి బలపరచండి ప్రభా నాయన నిత్యుడ తండ్రివి ప్రభా నాయన మీ చేతులు కప్పజెప్చుకుంటున్నాం వారిని తండ్రి ఈ మీ యుద్ధకు వచ్చేవారిని మీరు ఏమాత్రం త్రోసివేయారు ప్రభా నాయన ఈ లోకం అయితే ఈ లోకం పేర్లు పెడుతుంది కానీ మీరు మన ప్రేమిస్తున్నారు ప్రభా ఇటు దేవుడు నాయన ఎవరికి లేరు ప్రభా ఆయన మీరు మాకున్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నారు తండ్రి మా కొరకై ప్రాణం పెట్టిన దేవ తండ్రి మా కొరకు త్యాగమైన దేవ తండ్రి నాయన మీ చిత్తానికి మేము లోబడాలా మేము చేయాలా ప్రభు ఇంకా అనేక పనులు ఉన్నాయి ప్రభు వాటిని చేసే వ్యక్తులుగా మేము ఉండటకు సాయం చేయండి బలపరచండి నాయన మీరు అక్కడలో మేము నైనా వచ్చేవారుగా ఉండటానికి సాయం చేయండి మేము వెలుగుతూ అనేకుల్ని వెలిగించే వారంగా ఉండటం సాయం చేయండి తండ్రి గొప్ప కార్యాలను చేసి ఆయన మాకు సమాధానం ప్రతి చోటను అనుగ్రహించమని తండ్రి మీ చేతిలో కప్పజెప్పుకుంటున్నాను అదే విధంగా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న జాశ్వాని మల్కం బ్రదర్ ని ఇద్దరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దైచండి స్వస్థతను అనుగ్రహించండి బలపరచండి ప్రభా మీ యొక్క అభిషేకం ఉన్న తండ్రి ఆయన ఈరోజు ఆయన నువ్వు తన సంవత్సరంలోకి పెట్టిన జాషువాని ఆయన బలపరిచి అభిషేకించి ఆయన దీర్ఘాయు చేత నింపమని వేడుకొని సహాయం చేయండి ప్రభా అదే మరిగా నాయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి అనురాధ ముట్టండి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దాని నా కిడ్నీలో వ్యాధి నుంచి స్వస్థతను అనుగ్రహించండి తండ్రి బలపరచండి కోవిడ్ బాధితులను స్వస్థపరచండి ప్రభావిన్ విషయమై జ్ఞాపకం చేసుకోండి ప్రభా గొప్ప కార్యాలయం చేయమని మహిమ పొందుకోమని వేడుకొని తండ్రి దీనులను అనాథలను దరిద్రులను విడవని దేవ ఆయన మా ద్వారా నాయనకుల్ని లేవనెత్తి వారికి సహాయకరకంగా ఉంచండి ప్రభాయన గొప్ప కార్యాలయం చెందే ట్రైబల్స్ ని చేసుకోండి వికలాంగులను లిపరసీ వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను వారికి అనుగ్రహించండి సంపూర్ణ రక్షణను అనుగ్రహించండి అదే మరిగా టీమ్ ఉన్న ప్రతి బిడ్డకి సంపూర్ణ రక్షణ తండ్రి ప్రభా నాయన మాదిరి జీవించే ఆ యొక్క ప్రతి ఒక్కరికి మాకందరికి అనుగ్రహించండి ప్రభావ నాయన ఇతబడినప్పుడు మేమందరం పరలోకంలో కలుసుకోవాలా ప్రభా అటి జీవితం మేము జీవించాలా మాలో ఇక ఏమైనాను తండ్రి మీకు వ్యతిరేకంగా ఉంటే అవి విడిచిపెట్టే శక్తి మాకు అనుగ్రహించండి ప్రభా ఈ లోకం అంత దరిద్రమైన దాంట్లో నుంచి మేము బయటపడుతా సహాయం చేయమని గొప్ప కార్యాలను చేయమని మీరే మహిమ పొందుకోమన్ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియకుమారుడు అయినా ఏ సుక్రీస్తు పరిశుద్ధ నామ ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి మనదిగారు చేయండి ఈ దినం మాకు ఇచ్చిన శుభ్రం ఎంత మంచి చూడలేక ఉన్నారు నా భీమానికి నూతన పరిశుద్ధం నింప సరళత్వం నడిపించని నా భీమానికి సమీపించింది అనలిక్రభ నా దీమానికి శ్రోతాం మీకు ఇప్పుడు కూడా జాత్యం చేసుకుని ఇంతకు ఆరోగ్యాల శుభ్రభ ఆత్మల భారం కలిగి శక్తి దేశం చేస్తాం అలాగే నూతన శక్తి నూతన బలం దాని అలాగే నాదించి కలిసి నా దీవానికి తెలివండి వాళ్ళ వివార్థని వాళ్ళు మారా రక్షణ పొందారా ఎంతో మంది వైరస్ చచ్చిపోయింది వాళ్ళు విడబడి కుటుంబంలో వాళ్ళకి జ్ఞాపకం చేసుకుని వాళ్ళు మారా రక్షణ పొందారా నా దీవానికి శ్రోతం చేస్తాం అలాగే నాది ఎంతో మంది ఉన్నారు సుప్రభ అలాగే మత కొన్ని సంఘాలు సరస్సు రావాలా అలాగే ఆత్మస్ అలాగే నా జీవానికి శ్రోతం మానగవులు జీవంలో రావాలా వాళ్ళు తెలివండి గొప్ప జీవనం రక్షించుకోండి నా జీవానికి శ్రోతం శోతం పడిపోయిన సేవలు చిడపరచని బలపరచని కొత్త సేవ జరిగించండి నా దీవం మా దాచు ఎంతమంది రాలే వాళ్ళు సాకం ఉంటాను పది కూడా మా ఆశీర్వాదం జీవించి జ్ఞానం తెలిపి పది కూడా మీకోసం వచ్చిన నా దీవానికి శ్రోతం మన జాషు అమ్మని ఇంకా అగ్రబడి తాకల్ని సొస్సు దాని ఆరోగ్యం దాని తిరిగి ఆ ప్రభా వాల్ని సేవ చేసి ఆయనకి కుటుంబం జీవించి జీవించని నా దీవానికి శ్రోత ఏసుకొని ఇంత చొరవ ప్రభా అలా దీవానికి ఇంకా సరస్వతి నడిపించని బలపరిచి స్థిరపరచని రైతాంతలు కాల్చి అలాంటి నాదీవానికి శ్రోతాం యేశు ప్రభా విజయం దయచేసి చెప్పిన వాక్యం ఇంకా ప్రభా దోత నడిపించి లమ్మనే సాయంతి ప్రకటించడం నూతన ప్రభా ఆ వ్యాపారంలో జ్ఞానం మాకు లేదు అని మీరు అక్కడ సిద్ధపరచుకొని జరిగించమని మన ప్రభు ఏక కృప సమాధానం నడిపించు మనందరి చిన్న తోడైనా అందరు